చూసుకోండి అల్లెం ప్రభా పరిశుద్ధులు అయితే మీకు వందనాలు ప్రభా యేసు క్రీస్తు నామం బట్టి ప్రభా ఆన్లైన్ ప్రాధాన్యత కోడి ఉండడం ప్రభా దిగండి మీ నానికి మహిమ కలిగే విధంగా ప్రభా మీరు ఉండండి ద్వారా మీరు మైంపొందండి వాక్యం సైతం మీరు మాతో మాట్లాడండి ప్రభా మార్నింగ్ మార్నింగ్ ఈ యొక్క దండతో మీరు మాకు ఇచ్చినందుకు మీకు ఎంత లెక్కలేండి మీ వందనాలు ఇంకా ఉంగని మోకాలు ఉంగాలా మీరు ఆక్రాంతి తోర్లో ఉంది అనేకృష్టి సిద్ధపడాలా ప్రభా పాపం నుంచి విడుదల పొందాలా పరిశుద్ధులుగా తయారు కావాలా మీ కొరకే ముందుకు నడవాలా సహాయం మీద ఒక్కరిని అభిషేకించి ము ఇల లో చాచు జీవిత మూలర్ పించే దివ వాక్యము ఇలా చాటు చూ జీవిత మూలర్ పించి సాక్షులా కవిల నా పేరు న na peruna da devunishamuka jeeva kavilelo devunishamuka jeeva kavilelo na peruna da na peruna da na peruna da na peru కాశామా దళములు తిరి గేడు అంధకార శ తులను గలచిన ఆకాశమాన్ కవిలేలో తిరిగి అంధకార పేరు నదా నా పేరు దేవుని సమూకా జీవ కవి దేవుని సమూకా జీవ కవి నా పేరు నదా నా పేరు నదా పరిశుదై ఋషా లెము సంఖ్యా పరిశుధ గ్రంథము సూచించు పరిశుదృషా లేఖ్యా పరిశుద్ధ గ్రంథము సూచించు సర్వ నతు నీ పురములో పేరు నదా నా పేరు జీవ కవి కా జీవ కవి నా పేరు నా పేరు నదా దేవుని సన్నిధి మహిమాదననిది దాతలు వేడి వరములు పొందినా దేవుని సాన్నిధి మహిమాదననిది దాతలు వేడి వరములు పొందినా ప్రార్థన వీరుల కవిల ప్రార్థన వీరులా కవిల Nā pēru nada, nā pēru nada, Dīvū nī sammūka, jīvaka vilelo, Dīvū nī sammūka, jīvaka vilelo, nā pēru nada, nā pēru nada. పరము నుండి ప్రభువు గగా పరిశుద్ధులు పై కేయునుగా పరమునుండి ప్రభువుదిగగా పరిశుద్ధులు పై కేనుగా పరిశుద్ధులా కవిల లో na peruna da na peruna da devuni samuka jeeva kavilelo devuni samuka jeeva kavilelo na peruna da na peruna da telili thank you rajesh ప్రార్థిస్తు ప్రభా పరిశుద్ధుల గొప్పదేవ సర్వశక్తి మంత్రానికి వందా నిసయ్య అబ్రహాశాఖ యాకూబ్ల గొప్ప దేవ కృపమ నికేస్తులు అర్పించుకున్న ఈ గడిచిన కాలం కాచి కాపాడినైనా మమ్మల్ని భద్రపరుచుకున్న మమ్మల్ని సజ్జీల పేరు పెట్టుకున్నారు ఎంతగానో పరిణించిన అయినా కాచి కాపాడి నూతన జనం కనుగరించిన ప్రభావ నికే స్థుతులు శ్రోతలు అర్పించుకున్నవైనా సమస్త ఘనత మహిమ ప్రభావం మహా తేజస్సు మహాయిశ్వర్యం నీకే కలుగురుగా నా దేవన ప్రభా ఇక ఉదయ కాలశ్రమలో ప్రభావ మీకు సంకం దేవా మీరే మాతో మాట్లాడండి మా జీవితాలు సరి చేయని ప్రభావ మీకు నూతనమైన అభిషేకా మాకు అనుగ్రహించండి ప్రభావ మీ వాక్యంలోని సత్యం మేము మా ఆత్మీయ నేతలు రుట్టు ప్రభావ సమాప్తి చివరి అంచులు మేము ఉంటున్నాం ప్రభావ మేము రీతిగా జీవించాలా ప్రతి దశలో ప్రభావ మీ సాక్షిగా జీవించాలా మా నిరీక్షణ ప్రభావ మీరే వేసయ నీకు వంద ప్రభా ఇక చివరి కాలంలో అంతే బహు శ్రమల కాలంలో మేము ఉంటున్నాం ప్రభావం జాగ్రత్తగా మీ కొరకు జీవించేలాగన మీరే మా సాయప్రాలు మీరే మాతో మాట్లాడండి మీరే నడిపించమని క్రీస్తు క్రీస్తు పరిషత్ నామైనా ప్రార్థిస్తాం తల్లి ఆమె ఆమె తీతుకు రాసిన పత్రిక అపోసిన పౌలు తీతుకు పత్రిక మొదటి అధ్యాయం మొదటి నాలుగు వచ్చినాలు మనం చూసి కొన్ని వాక్యాలు మనం ముందుకు వెళ్ళిపోవడం నేను చదువుతాను మొదటి వచ్చినంలో ఏముందంటే దేవుడు ఏర్పరచుకుని వారి విశ్వాసం నిమిత్తము దేవుడు ఏర్పరచుకున్న వారి విశ్వాసం నిమిత్తము కాబట్టి దేవుడు ప్రతి ఒక్కరిని ఏర్పరచుకున్నాడు కాబట్టి రక్షణ పొందిన ప్రతి ఒక్కరిని దేవుడు ఏర్పరచుకున్నాడు కాబట్టి వాళ్ళ విశ్వాసం నిమిత్తము నిత్య జీవములు అంటే వాళ్ళ విశ్వాసము దేని గురించి ఉన్నది ఎందుకోసం అనేది ఉన్నప్పుడు నిత్య జీవులు నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు చూడండి ఎన్ని విషయాలు కొన్ని నిత్య గుచ్చి విశ్వాసం గురించి ఉంది తర్వాత నిరీక్షణతో కూడిన భక్తి కాబట్టి మనకి ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు ఎన్నో శ్రమలు ఎన్నో ఆటంకాలు మనకు వస్తా ఉంటాయి కాబట్టి మన నిరీక్షణ మటుకు ఎప్పుడు కూడా మనం మర్చిపోవద్దు విషయం ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది కాబట్టి ఈ పత్రిక తీతు అనే అపో పౌలు తన సేవ జీవితంలో ఒక యవనస్తుడు తీతు తిమూర్తితో పాటు ఇతను కూడా ఒక యవనస్తుడు తన సేవలో ఉన్నవాళ్ళు కాబట్టి ఆయనకి ఎంతగానో విశదీకరించి చెప్తున్నాడు కాబట్టి ఒక విధంగా రక్షణ పొందిన బైబుల్ అంతా కూడా రక్షణ పొందిన ప్రతి ఒక్కరి రాయబడింది అని మనకి జ్ఞాపకం చేసుకుంటున్నాం కాబట్టి బైబుల్లో రాయబడ్డ ప్రతి వాక్యము విశ్వాసుల కొరకే దేవుని కొరకు ఏ రీతిగా జీవించాలా ఏ రీతిగా మన నిరీక్షను మనం ముందు కొనసాగించుకోవాలా ఆ కష్ట సమయంలో శ్రమల కాలంలో నీ భక్తికి ఏట్లా ఆధారపడి నువ్వు దేవుని వాక్యములను జీవించి ప్రభును మహిమపరచాలా ఆయన నీతిని సత్యాన్ని మనం ప్రకటించాలా ఏ రీతిగా మనుషులకు మనం ప్రభుత్వం నడిపించాలా అనే విషయాలు ప్రతి ఒక్క వాక్యం మనకు చెప్పబడుతుంది ప్రాత నిబంధన నుంచి ఈ కొత్త నిబంధన కాలం వరకు ఈ రోజు వరకు వల్ల కాబట్టి అలాంటి సమయంలో మనం ఉన్నప్పుడు కాబట్టి ఇది రెండు వేల సంవత్సరాల క్రితమే అది చెప్పబడింది కాబట్టి ఈ చివరి కాలంలో వేదాంతములందు ఇవన్నీ దేవుడు మనకు ఎందుకు జ్ఞాపనం చేస్తున్నప్పుడు మనం మన విశ్వాసమైన జీవితం మన జాగ్రత్తగా మనం జీవించాలా ప్రభు కొరకు మనం ఏ రీతిగా ఈ లోకంలో మనం పెట్టి తీసుకొచ్చింది మన ప్రభు జగతి పునాది వేయబడక ముందు మనం ఈ లోకంలోకి వచ్చే ఏపీ పత్రిక మొదటి అని నేను మనం చూస్తాం కాబట్టి చూడండి అలాంటి టైంలో మనం ఉన్నప్పుడు మనం ఒక దశలో మనకి ఈ లోక పరిస్థితులు ఉన్నప్పుడు శ్రమల్లో కుటుంబాల్లో కష్టాలు బాధలు ఉన్నప్పుడు ఎన్నో స్థలాలలో మనకు ఆటంకాలు ఉన్నప్పుడు ఒక దశలో మనం నిరుత్సాహం పడతా ఉంటాం కాబట్టి ఆ రీతికి పడడానికి వీలేదు అని ఈ వాక్యం చెప్తుంది కాబట్టి ఈ సత్యం తెలిసిన మనము మన విశ్వాసాన్ని మనం బలపరచుకోవాలా దేవుడు ఈ లోకంలోకి ఎందుకు తీసుకొచ్చిండో అది మనం సంపూర్ణంగా ముగించేంత వరకు మన కాలం ముగించే వరకు మనం దాన్ని కొనసాగించుకోవాలనే విషయం చెప్తున్నాడు ఇక్కడ కాబట్టి సత్య విషయమైన అనుభవ జ్ఞానం నిమిత్తము చూడండి దేవుని వాక్యములో మనం అనుభవం అనుభవ జ్ఞానం నిమిత్తము కాబట్టి మనం ఆయన వాక్యంలో అనుభవ జ్ఞానం పొందుకోవాలా విషయం చెప్తున్నాడు అక్కడ దేవుని దాసులను ఏసుక్రీస్తు అపోజ్ అయిన పౌలు తన అందరి విశ్వాస విషయంలో కాబట్టి అందరి విశ్వాస విషయంలో విశ్వాసం విషయంలో నా నిజ కుమారుడుగు తీతుకు శుభమని చెప్పురా ఆయనది కాబట్టి కుమారుడుతో పోలిస్తున్నాడు పౌలు అంటే ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాడు తీతుని అంటే ఆయన ఎంతగా శ్రమలో ఉన్నప్పుడు ఆ ఒక యర్షల్యంలో సరసాలు పత్రిక త్రిమూతీకి రోజున రెండు పత్రికలు ఈ పత్రికలు కాబట్టి అంత శ్రమలో ఉండి కూడా చూడి పౌలు తన సేవా జీవితంలో అంత శ్రమలో ఉండి కూడా అంటాడు ఆయన నేను ఈ నిరీక్షణ కోసం ఈ సంఖ్యలతో బంధింపబడినాను అంటాడు అక్కడ అపూస్తల అపూస్తల కార్యాలను మనం చూస్తాం కాబట్టి ఆయన సువార్త నిమిత్తము సంఖ్యలతో బంధింపబడి ఉన్నా కానీ ఆయన తిమోతి రాసిన పత్రిక వచ్చినప్పుడు సువార్త బంధింపబడలేదు అంటాడు అందుకే తిమోతి దేవు దేవుని కృప చేతను బలవంతుడు కృపచేత బలవంతుడికి అమ్ము కాబట్టి మన బలవంతులుగా మనం తయారు కావాలా అనే విషయము పౌలు చూడండి పౌలకి ఎంత ఆసక్తి చూడండి ఆయన ఎంత సరసాలు ఉన్నా కానీ పలాంటి దిక్కల నేను పోయి వాళ్ళు చెప్పిన వాళ్ళు ఎట్లా ఉన్నారో నేను సరసల్లో ఉన్నా దాని వాళ్ళు ఎట్లా ఉన్నారో వాళ్ళ విశ్వాసం ఒకవేళ పడిపోతారేమో వాళ్ళ విశ్వాసంలో తొలగిపోతారేమో ఇంతకాలం నేను ప్రభుత్వం వాళ్ళు నడిపించిన వాళ్ళు తిరిగి మళ్ళా దుష్టుడు వాళ్ళని చెరపట్టుకుని పోతారేమో అని ఎంతగానో ఆయన ప్రార్థనలు గడిపి ఆయన ఎంతగానో ఆశతోని ప్ర ఒక పత్రిక రాస్తూ వాళ్ళు ఎంతగానో బలపరుస్తూ ఉన్నాడు కాబట్టి ఆత్మీయ జీవితంలో మనం కూడా ఇతరులను బలపరిచేవారులాగా వాళ్ళ భక్తిని ఇంకా సంపూర్ణ స్థితిలోకి ప్రభు తట్టు నడిపించేవారిలాగా మనం ఉండాలా ఆ జ్ఞానంతో మనం నడిపించాలా అనే విషయం ఇక్కడ చెప్పబడుతుంది చూడండి ఏ రీతిగా ఆ నిత్య ఆ నిత్య అబద్ధమాడని నేను దేవుడు అనాది కాలం వాగ్దానం చేశాను చూడండి అనాది కాలం ఈ యొక్క గురించి వాగ్దానం చేసిందంట అనాది కాలం మనం లేమప్పుడు అంటే మనకు తెలియదు ఈ విధంగా చెప్పాలంటే కాబట్టి ఎన్నో మనం జగత్తి పునాది వేపటి మునిపే కాబట్టి ఆ ప్రణాళిక ఎట్లా నెరవేరుతుందో జోర మన జీవితంలో కాబట్టి ఆ ప్రణాళిక మనం నెరవేర్చేలాగా మన ఈ టైం మనం ఉన్న ఖచ్చితంగా దేవుని కృపనే మనం ఎంత ధన్యులు కదా కాబట్టి ఇక్కడ ఏం చెప్తుండ అనాది కాల ఆ వాగ్దానము చేసినావు గాని ఇప్పుడు మన రక్షకుడు అయిన దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగింపబడిన సువార్త చూడండి దేవుని ఆజ్ఞ ప్రకారము చూడండి అనాది కాలం దేవుడు వాగ్దానం చేసిండు కానీ ఇప్పుడు అంటే ఆ వాగ్దానం అప్పుడు చేసిండు కానీ ఇప్పుడు అన్నప్పుడు ఆ వాగ్దానానికి ఆయన వారసులుగా అయిండు అంటే అది ఎక్కడి నుంచి వచ్చింది చివరికి పౌరు దగ్గరికి వచ్చింది అది చూడండి అది చూడండి ఆయన విధానం ఏ రీతిగా కాబట్టి ఈ రోజుకు మనం సజీలు కొనమంటే ఆయన ఆయన ప్రణాళికనే కదా ఆయన కృపనే మనకి కాబట్టి అప్పగింపబడిన చూడండి ఇప్పుడు అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు అన్నప్పుడు ఈ కాలంలో ఇప్పుడున్నాం ఇప్పుడున్నాం మనం కాబట్టి దేవుని వాక్యంలో మనకి జీవం ఉంది అలాలు ఎందుకంటే ఆయన ఎప్పుడు మాట్లాడే దేవుడు ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగింపబడిన సువార్త కాబట్టి సువార్త ప్రకటన తన వాక్యమును యుక్త కాల మందు బయలుపరిచాను అలాలు యుక్త కాల అన్నప్పుడు ముఖ్యమైన సమయంలో కాబట్టి ఇది ఎప్పుడు చెప్తున్నాడు పావులు రెండు వేల అప్పుడే చెప్తుండ్రు కానీ ఈ కాలం వరకు మనం చదువుతాం అంటే ఈ రోజు కూడా అది అది అక్కడి నుంచి తిరిగి తిరిగి మన తిరిగి మన దగ్గరికి వచ్చింది అంటే ఆయన ప్రణాళిక అనేది ఒక తర్వాత ఒక తరం తర్వాత ఒక తరము అట్లా వచ్చి చివరికి తరం వచ్చేవరకు చివరి టైంలో మనకు మనకు దేవుడు అప్పచెప్పింది చూడండి ఆయన ఆయన చేసిన వాగ్దానాన్ని యేసు ప్రభు ద్వారా దేవుని ఆజ్ఞ ప్రకారం మనకు దేవుడు అప్పచెప్పిన సువార్త చూడండి సువార్త ప్రకటించే వాళ్ళు ఎంతో గొప్ప ధన్యులు అనేది ఈ వాక్యం చెప్తుంది కాబట్టి తీసుకు ఎంతగానో బలపరుస్తున్నాయన కాబట్టి నువ్వు జ్ఞాపకం చేసుకో తీదు అని ఆయన ఎంతగానో బలపరుస్తున్నాడు చూడండి ఎందుకంటే ఇలాంటి వాక్యం మనం ధ్యానించేటప్పుడు ఆ కాలంలో వాళ్ళు ఎట్లా రియాక్ట్ అయ్యారో వాళ్ళ జీవన విధానం వేరే తిగుందో మనకు అర్థమైతోంది కాబట్టి ఈ చివరి కాలం ఉంటున్న మనం కూడా చూడండి నిరీక్షణతో కూడిన దేవుని సత్య వాక్యములో మనం జ్ఞానం పొందుకొని ప్రభు కొరకు మనం జీవించాల ప్రభు కొరకు మనం జీవించాలా అని ఈ వాక్యం చెప్తుంది కాబట్టి అనాది కాలం అని అన్నప్పుడు పాత నిబంధన కాలం అంటే పాత నిబంధన కాలంలో కూడా ఇస్రాల్ ప్రజల దేవుడు ఒక వెలుగ్గా తయారు చేసుకున్నాడు కదా చేసుకున్నాడు కానీ వాళ్ళు వెలగలేకపోయినారు వాళ్ళు కాబట్టి ఇది ఏ దేవుడు ఏర్పరచే నిమిత్తం రాయబడింది ప్రతి పుస్తకం ప్రతి వాక్యము కాబట్టి ధర్మశాస్త్రం కూడా దేవుని బిడల కొరకే అది ఏర్పరచబడింది ధర్మశాస్త్రం కానీ వాళ్ళు తృణీకరించరు ఇస్రాల్ ప్రజలు యాజకులు త్రునీకరించు అది పాటించలేకుండా మనుషుల్ని సరైన మార్గంలో పెట్టాల్సిన వాళ్ళు వాళ్ళు ఏం చేశారు అంటే తప్పు మార్గంలోకి నడిపించినారు కాబట్టి వాళ్ళకి వెళ్ళిన వెళ్ళిపోయిందా కాబట్టి అందుకే యషా గ్రంథంలో మనం చూసినప్పుడు ఇక్కడ ఒక వాక్యం చూస్తాం యశాయ గ్రంథం నలభై అధ్యాయం మూడో వచ్చినంలో పూర్వకాలము జరిగిన సంగతులను నేను చాలా కాలం కిందట తెలియజేసి చూడండి పూర్వకాలంలో ఏం జరిగినాయి మన పితరుల కాలంలో ఏం జరిగినాయి ఆ సంగతులను చాలా కాలం కిందట కాబట్టి చాలా కాలం కిందట అంటే కొంతకాలం కింద దేవుడు తెలియజేసి తిని అని దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి ఎన్నో విషయాలు మనకు తెలియజేసిండు అని ఈ వాక్యం చెబుతుంది కాబట్టి తెలియజేసినప్పుడు మనం మనం ఏం చేయాలా అనే విషయమే ఇక్కడ మనం చూస్తున్నాం ఆ చమాచారము నా నోట నుండి బయలుదేరను చూడండి కాబట్టి ఆయన ఆయన నోటు నుంచి ఇచ్చిన వాకు బయలుదేరను నేను వాటిని ప్రకటించి నేను ఆకస్మికముగా ఆకస్మికముగా వాటిని చేయగా అవి సంభవించాను చూడండి ఆయన ఆయన చెప్తేనే అవి జరుగుతున్నాయి అవి సంభవిస్తున్నాయి ఆయన ఆజ్ఞ ప్రకారమే సమస్తం జరుగుతుంది కాబట్టి దేవుడు ఎందుకు ఆ రీతిగా ఇష్టాలు ప్రజలతో మాట్లాడుతుండడు పాతడివన కాలంలో కాబట్టి పైన మొదటి వచ్చి చూస్తే ఇష్టాలు పేరు చెప్పుకున్న వాళ్ళు నీతి సత్యం అనుసరింపని వారు వీళ్ళంతా కాబట్టి వాళ్లతో దేవుడు మాట్లాడుతుండవు ప్రవక్త ద్వారా కాబట్టి చూడండి దేవుణ్ణి ప్రజలు ఆయన ఆయన పేరు చెప్పుకొని ఆయన ఆయన నామంలో రక్షణ పొందుకొని మనం ఆయన ఆయన ఇష్టం ప్రకారంగా ఆయనకు తగినట్టు మనం జీవించకపోతే ఎందుకు ఆయన ఆయన నీతి సత్యం అనుసరించేవారని కావు మనం కాబట్టి ఇక్కడ చెప్తుండ నీతి సత్యం అనుసరింపని వారులారా ఈ మాట ఆలకించుడి అన్నాడు కాబట్టి ఈ రోజు మనం ఆలకించాలంట కాబట్టి ఇస్రాల్ ప్రజల గొప్ప జనం ఈ రోజు ఏంటంటే ఆయన మాటను ఆలకిస్తలేదు దేవుడు ఎందుకు ఈ రీతిగా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఆలకిస్తలేరు దేవుని వాక్యాన్ని దేవుని మాటలు చెవుని చెడు చెడు చదువుని పెట్టి వాళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నారు దేవుని ఆగేను పక్కన పెట్టి వాళ్ళ సొంత తలంపులతో సొంత జ్ఞానంతో చేసుకుని వాళ్ళ ముందుకు వెళ్ళిపోతున్నారు కాబట్టి ఆయన ఎంతగానో ప్రవక్తతో మాట్లాడుతున్నాడు అక్కడ కాబట్టి నేను ఎప్పుడు తెలియజేసినా మీకు కాబట్టి మీరు మర్చిపోయినరు అనే విషయము అక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి మన జీవితంలో కూడా కానీ ప్ర ఎన్నో దేవుడు ఎన్నో విషయాలు మనం బయలుపరిచింది కదా ఎన్నో విషయాలు ప్రవచనాలు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఈ రోజు కూడా మనకు తక్కువే జ్ఞాపకం కాబట్టి ఆ ప్రవచనాలు ఆ కాలం నెరవేరే టైంలో అది జరగబోతున్న టైంలో దేవుడు మనకు బయలుపరిచిన ముందుగానే కానీ అది అది టైం కు మనం ఏం చేస్తామంటే ఆ ప్రవచనాలు మర్చిపోయి ఆ టైం కు మనం సిద్ధపడలేకపోతున్నాం ఎంతో బాధాకరం కదా కాబట్టి ఏ యేసు ప్రభు మెస్సేజ్ పొడతాడని ప్రవక్తల ద్వారా ప్రవచించింది యాజకులు తెలుసు వాళ్ళు చదివినారు కానీ ఆయన పుట్టేంత పుట్టి ఆయన పుట్టే టైంకి వాళ్ళు ఏం చేసిన అంటే మర్చిపోయినారు చూడండి ముందే దేవుడు తెలియపొచ్చిన పుడతాడు ఆయన భవిష్యత్తు త్వరలో ఒక కన్యక గర్భనని ఆయన వాళ్ళు విన్నారు చదివినారు కానీ ఆయన పుట్టే టయానికి ఏమైతుందంటే మొత్తం మర్చిపోయింది కాబట్టి మనం ఆ ప్రవచనం నెరవేరే టయానికి మనం మర్చిపోతే మనం జ్ఞాపకం చేసుకొని ఈ విషయాలు మనం ప్రకటించకపోతే రైసవ జీవితం అట్లనే ఉండిపోతాయి వాళ్ళు ఇంకా ఆచారబద్ధమైన జీవితాన్ని జీవిస్తారు ప్రీతి రక్షణ పత్రికలు ఎందుకు ఆ విషయం చెప్తుంది దేవుని విశ్వాసాల గురించి రాయబడింది ప్రతి పుస్తకం కాబట్టి ఎందుకు ఆ రీతిగా ఉన్నప్పుడు చూడండి పూర్వకాలంలో జరిగిన పూర్వకాలంలో కాలంలో ఏం జరిగినా అన్నప్పుడు మన పితరుల కాలంలో మోసే మన పితరుల కాలంలో ఉన్నప్పుడు ఎంతో మంది దేవుని వెళ్ళిన కాలంలో దేవుడు ఎన్నో మేలు వాళ్ళు చేసిండు కదా ఎన్నో చేసిండో దేవుడి శత్రు చేతి నుంచి వాళ్ళని ఎన్నో యుద్ధాల నుంచి గెలిపించిండు ఎన్నో విజయాలు వాళ్ళకి ఇచ్చిండు కాబట్టి హెచ్కే రాజు కాలంలో కూడా ఏం జరిగింది హెచ్కే రాజు కాలంలో కూడా దేవుని ప్రజల మీదకి వచ్చినప్పుడు వాళ్ళు ఎంతగానో అరశు రాజ్ అర్శుర్ రాజును తీసి ఎంతగానో భయంతో వణికిపోతూ అన్ని దేశాలు ఆయన నాశనం వస్తున్నప్పుడు వాళ్ళు ఎంతగానో భయపెడతా ఉంటారు భయపడుతున్నప్పుడు హెచ్కే రాజు కూడా భయం కానీ ఆ దూతలతో వర్తమానం పంపినప్పుడు ఆయన ఎప్పుడైతే ఆ ఉత్తరం తీసుకొని దేవుని సంధిలో పరిచిండు అప్పుడు అప్పుడు ఏం చేస్తాయి శత్రు శత్రుల నుంచి దేవుడు వాళ్ళు విడిపించాడు చూడండి జీవం గల దేవుని బిడ్డలు మీరు శత్రుల్లో వచ్చినప్పుడు వస్తే ఏం జరిగింది మనం చూస్తాం కదా యషయ గ్రంథంలో మనం చూస్తాం ముప్పై ఏడు అధ్యాయంలో ఇరవై తొమ్మిది వచ్చిన ఆ రాత్రి దేవుని దూత దిగి లక్షా వేల మందిని ఆతం చేయటం ఆ పొద్దున్న లేస్తే ఆ రాజు భయపడిపోయి వాళ్ళు ఆ రాజులో ఏ రక ఆత్మను పెట్టి అక్కడి నుంచి పారిపెత్తడ్ చేస్తాడు తర్వాత అతను మళ్లీ వాళ్ళ కొడుకే చంపుతాడు చూడండి ఎందుకంటే ఎన్నో అద్భుత కార్యాలు కాబట్టి మన నిజ జీవితంలో కూడా దేవుడు మనకు ఈ రోజు వరకు కూడా మన జీవితంలో ఎన్నో మేలు చేసినా ఎన్నో అద్భుతాలు తీసినా మనం కష్టాల నుంచి రోగాల నుంచి ప్రతి దాంట్లో నుంచి దేవుడు మనకు విడదలు కల్పించాడు కానీ అయినా కానీ మనం ఏం చేస్తున్నాం అంటే మన సత్య విషయమైన అనుభవ మనం అభివృద్ధి పొందలేకపోతున్నాం నిరీక్షణ మనం కొనసాగించుకోలేకపోతున్నాం ఈ రోజు కూడా కాబట్టి మనం కొనసాగించుకున్నప్పుడే మనం ఆత్మీయ జీవితంలో మనం సంపూర్ణ స్థితిని ఎదగగలం కాబట్టి మనం ఆత్మీయ జీవితంలో మనం ముందు ఎన్నో ఆటంకాలు పాత కాలం గానీ క్రొత్త నిబంధన కాలం గానీ దేవుని సేవతులు దేవుని బిడలు ఎన్నో శ్రమలు పొందినారు వాళ్ళు విశ్వాసంతో కూడిన పోరాటం పోరాడిన వాళ్ళు వాళ్ళ పిలుపును వాళ్ళ ఏర్పాట్లను నిత్యం చేసుకోగలిగినారు రంపాలతో కోయబడినారు ఎంతగానో వాళ్ళు శ్రమలు అనిపించినారు కానీ అత సాక్షుల కూడా వాళ్ళు సంతోషంతో దేవుని ఆరాధించే చూడండి ఆ శిరసాల ఉన్నప్పుడు ఎంతో మంది జనాలు ఉన్నప్పుడు వాళ్ళు ఒకరికొకరు బలపరుచుకున్నారు చూడండి అంత ఆ రీతికి మనం బలపరుచుకోవాలా మన విశ్వాసం బలపడాలా ఎందుకంటే మన ఉంటుంది అంతే దినాలు బహు శ్రమల కాలంలో మనం ఉంటున్నాం దేవుడు మనకు అప్పనింపిన పరిచయం మనం అంతవరకు దాన్ని మనం కొనసాగించుకోవాలా మన పిలుపు మన మన నిశ్చయం చేసుకోవాలా అనే విషయం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ఏ రీతిగా ఆయన నీకు ఏమని ఆజ్ఞాపించాడు మనం ఏం చెప్పిండు ఆయన చివరిగా చెప్పిండు ఈ లోకంలో వెళ్ళిపోకముందు మీరు సర్వలోకానికి వెళ్లి సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించమన్నాడు అనేకుని శిష్యులుగా చేయమన్నాడు మీరు ఉచితంగా పొందుకున్నారు కాబట్టి మీరు ఉచితంగా ఇవ్వాలా కాబట్టి మనం ఏం ప్రభు నుంచి మనం ఏం పొందుకున్నామో అది ఉచితంగా వాళ్ళకి ఇవ్వాలా ఎందుకంటే ఆ రీతిగా మనం పొందుకున్నప్పుడు మనం మనలో మనం పొందుకుని మన మనం ఇచ్చుకుంటే ఏరే వాళ్ళకి మనం ఏ రీతికి ఇవ్వగలుగుతున్నామా చూడండి దేవుని నుండి పొంది నువ్వు పొందిన వాటిని అనగా మనం దాని నుంచి ఎన్నో పొందుకున్న కృపారాలు పొందుకున్నాం ఆత్మఫలాలు పొందుకున్నాం రవశ పొందుకున్నాం వివేచనవరం స్వస్థత వరం పొందుకున్నాం కాబట్టి ఆ పొందుకునే విధానము అందరూ అందరికి అది విధానం నేర్పించాలా అందరు ఆ యొక్క సత్య విషయమైన అనుభవ జ్ఞానములకు నడిపించాలా నిరీక్షణంతో భక్తి కలిగి ప్రభుని సేవించాలా సేవ చేయాలా అనే విషయంలో మనం నడిపించాలా కానీ ఈ రోజు ఏం జరుగుతుంది సేవకులే సేవ చేస్తున్నారు కానీ క్రైస్తవ దేవుని బిడలు అంతా కాంగ్రిగేషన్ అంతా కిందనే కూర్చుని వెళ్ళిపోతోంది వినిపోతున్నారు కానీ మీరు దేవుని శువార్త ప్రకటించాలని ఏ సంఘం కూడా ప్రకటిస్తలేదు ఒకప్పుడు కొంత కొన్ని సంఘాలు ఉన్నాయి కాబట్టి ఈ చివరి కాలంలో ఉన్న మనము దానికి మన కారుకులం కావాలా అనేక సంఘాలు అనేక ప్రాంతాలకు పోయి అందరినీ సేవకులుగా తయారు చేయాలా అనే విషయము చూడండి అప్పుడే కొన్ని సంఘాలు చెప్పిన వల్ల కానీ ఈ రోజు వరకు ఎక్కువ శాతం మటుకు అలా లేదు కానీ దేవుని వాక్యము ఏమి ఏ ప్రకటిస్తుంది చాలా మంది ఏమని నాకు పిలిపోస్తేనే నేను దేవుని స్వార్థ ప్రకటిస్తానంట కానీ నువ్వు ఆయన తీర్పులో ఉన్నావు రక్షణ పొందిన పట్టుకున్న దేవుని బిడలు పట్టుకున్న దేవుని తోట ప్రకటించాలా అని ఈ రోజు కూడా మన చెప్పండి తెలిసి చెప్పరా చెప్పరా తెలియదు మనం కానీ జీవం దేవుని బిడలు వచ్చినప్పుడు చూడండి ఆ రీతిగా ఉన్నప్పుడు ఏం ఏం జరుగుతుందనే విషయంలో మనకు ఏం చెప్తుంది మొదటి పేరు రాసిన పత్రిక రెండు వందల దొమ్మిది వచ్చిన మనం చూస్తాం వాక్యం ఏం చూస్తామంటే మీరు చీకట్ నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి నడిపించిన వాళ్ళని ఉన్న రాజులని యాజక సమూహం పరిశుద్ధ జనాలు అని వాక్యం చెప్తున్నప్పుడు వాళ్ళు ఏ రీతిగా ఆ వాక్యం తోట నడిపించలేకపోతున్నారు నేనే పరిశుద్ధ జనాంగం అని చెప్పున్నారుస్టర్లము మేము చెప్తే మీరు వినాలా అని చూస్తాం మా ప్రాంతంలో మనం చూస్తాం మేము దేవుని యాజకులం దేవుడు మాకు బయలుపరిస్తే మేము మీకు చెప్తాం మీరు విని దాని ప్రకారం చేయాలని చెప్తున్నారు వాళ్ళు అక్కడే కిందనే కూర్చొని వెళ్ళిపోతున్నారు కానీ వాళ్ళు ఆ పాత ఆ కాలంలో నుంచి ఈ రోజు వరకు కూడా ఎంతో మంది ఆ రీతిగానే ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు వేసుకొని చెప్పిన ఆ మాటగానే జ్ఞాపం చేసుకుని అనేక శిష్యులుగా చేస్తే ఈ రోజు ప్రపంచంలో చాలా వరకు సువార్త ప్రకటించేవాళ్ళే ఎంతో మంది సేవకులు వేసేవాళ్ళు గొప్ప గొప్ప సేవకులు ఇచ్చేవాళ్ళు ప్రతి సంఘంలో నుంచి వాళ్ళకు ప్రకటించాలని ఆశ ఉంటుంది చెప్తుంటారు నాకు వాక్యం చెప్పిన ఆసక్తి ఉంది కదా కానీ మా పాస్ట్ అంటారేమో అని చెప్పి వాళ్ళ వాళ్ళు భయపడతా ఉంటారు కాబట్టి ఎందుకు వాళ్ళు ఆ రీతిగా ఉన్నప్పుడు అని దేవుని ఆగ్ఞానంలో పాటించలేదా మనం అర్థం చేసుకోవాలా చూడండి ప్రతి సంఘము సేవకులు తయారు చేసి ఈ పాటికి గొప్ప సేవకులు వచ్చేటప్పుడు ప్రతి సంఘం నుంచి ఎందుకు సంఘం చేయలేకపోతున్నప్పుడు మనం ఆలోచ మనం మనం ఏమని ఎంతమంది నశించిపోతున్నారు వారికి ఎవరు శువార్థ చెప్పాలా రక్షణ నీవు అలాంటి వారికి సువార్థ చెప్పగలమా చూడండి రక్షణ మనం అంతా అలాంటి వాళ్ళకి మనం సువార్త చెప్పాలంట ఏ శ్లోభం తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళు ఆత్మీయ జీతంలో ఎదకలేకుండా ఎంతో మందిని వాళ్ళు అంచివేస్తున్నారు అక్కడికి వెళ్ళి చెప్పాలంటే భయము ఆ ఆర, రీతిగా ఉంది ఈ రోజు కూడా చాలా మందికి భయం ఉంటుంది అక్కడ పోయిన వాక్యం చెప్పడానికి ప్రేరేపణిస్తారు దేవుడు కానీ వాళ్ళు చెప్పలేని స్థితిలో ఉన్నారు ఎందుకంటే వాళ్ళు భయం కాబట్టి అలాంటి వాళ్ళ మనం బలపరచాలా ఎందుకు ఆ రీతి చేయలేదన్నప్పుడు వాళ్ళు అది పోగొట్టుకున్నారు ఆ కాబట్టి దేవుడు మనకు అనుగ్రహించాడు అలాంటి కృపను దేవుడు ఇచ్చింది కాబట్టి దేవుని ఆజ్ఞ నువ్వు పాటించట పాటించగలమా మనం ఆయన చెప్పిన మాట ఈశ్వరు చెప్పిన మాట మనం పాటించగలుగుతున్నాం ఏసు ప్రభు శిశువులతో మాట్లాడినప్పుడు కోత ఎంతో విస్తారంగా ఉంది కానీ పని చేసేవాళ్ళు కోసే వాళ్ళు అని ఈశ్వరు చెప్తారు అక్కడ మనం సుమార్తల్లో మనం చూస్తాం కోత ఎంతో విస్తారంగా ఉంది పని కొంచెం ఉన్నారు కానీ యజమాని వేడుకోవాలా పని వాళ్ళని కావాలా అని చూడు ఈ రోజున మన జీవితాన్ని మనం పరీక్షించుకుంటే చూడండి ఎంతెందుకంటే ఈ విషయం దేవుడు ఈ ఉదయకాల సమయంలో నేను మాట్లాడుతుంటే ఆ విషయగ్రంథం నలభై ఎనిమిదో అధ్యాయమో మూడు సంవత్సరాల క్రితం దేవుడు అతను మాట్లాడిన ఆ విషయం అక్కడ కానీ దేవుడు ఈ రోజు మాట్లాడుతున్నాడు ఆ రీతికి ఎందుకంటే ఆ రీతిగా ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఇబ్బంది కొలిములో దేవుడు కుటుంబ వేసి గొప్ప జనాన్ని నామం నిమిత్త నేను అలాగనే చేస్తాను నా మహిమ నేను ఎవరికి ఇచ్చేవాడిని కాదన్నారు కాబట్టి ఎందుకు శ్రమలో కొనబోతున్నాయి ఆయన మహిమ పరచాలి కాబట్టి కాబట్టి అలాంటి వాళ్ళకు మనం దేవుని వాక్యాన్ని ప్రకటిస్తే వాళ్ళు ఆయన జీవితాలు సంపూర్ణంగా ప్రభుత్వం మార్చుకోగలరు చూడండి ప్రభు నన్ను చూడండి మన జీవితాన్ని మనం పరీక్షించినప్పుడు మనం తీర్మానించుకుంటే మనం నడిపిస్తారు మన ప్రభు నువ్వు ఆయన నిజంగా ప్రేమిస్తున్నావు ప్రభుని ప్రేమించే ఏం చేయాలా చూడండి మనం చూస్తాం కదా నేను ఆదివారం ఆదివారం చర్చకుపోతున్నా బ్రదర్ నేను అనేక దాన చేస్తున్నా అనేకులకి చేస్తున్నా అని చేస్తున్నా కానుకొలిస్తానని కానీ నువ్వు సేవ చేస్తున్నావా నువ్వు స్వార్థ ప్రకటిస్తున్నావా ఆయన నిజంగా ప్రేమించే వాళ్ళు ఆయన శువార్థ ప్రకటించాలా పేతుతో మాట్లాడుతున్న దేవుడు యహోన్ శువార్థ ఇరవై అధ్యాయం పదిహేను వచ్చిన మాట్లాడతాడు ప్రభు పేతుడు నువ్వు నువ్వు నిజంగా ప్రేమిస్తున్నావా నువ్వు నిజంగా ప్రేమిస్తున్నావా పేతులు అన్నప్పుడు ప్రభుత్వ అంటాడు పేతుడు ప్రభు నేను ప్రేమిస్తున్నాను ప్రభు అంటూ రెండోసారి అడిగినప్పుడు అక్కడ చెప్తాను మూడోసారి ఏం జరుగుతుంది ఆయన వ్యసన పడ్డాడు ఎందుకు అడగాల ప్రభు మూడోసారికి వచ్చే వరకు అవును ప్రభు నేను ప్రేమిస్తానని చెప్పవచ్చు కానీ పేతులకు వ్యసన పడితే చెప్తున్నాంటే చూడండి ఆయన ప్రేమ ఎట్లా ఉంది మనం ఆ రీతికి ఉన్నామా ఒకవేళ నేను ప్రేమిస్తానని చెప్పుకొని ఒక దశలో మనం ఆ రీతిగా ప్రభు హెచ్చరించినప్పుడు మనం అట్లా అట్లా మన హృదయాలు మనం అట్లా అనుకుంటున్నామా అని అనుకోవడానికి వీలేదు కదా పేతురు కాలం ఎట్లా ముగిస్తుందో చెప్పబడింది అక్కడ చూడండి మనం పేతులతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు నన్ను నన్ను ప్రేమించే నా గురెలు గాయమని పేరుతో చెప్తున్నాను మన ప్రభు గదా చూడండి కానీ వాళ్ళు ఏం చెప్తారంటే నేను ప్రార్థన చేస్తున్నా నేను మందిరానికి వెళ్తున్నా కానుకలు ఏం చేస్తున్నా గానీ కానీ అన్ని చాలా చెప్తున్నారు కానీ దేవుని సువార్త చెప్పి ఒక ఆత్మైన రక్షణలోకి నడిపించగలుగుతున్నారా ఇది కదా ముఖ్యమైంది ఈ లోకంలో ఎంత పెట్టినా ఏముంది ఒక ఆత్మ రక్షణ పొందకపోతే ఆత్మ రక్షణ నడిపించకపోతే ఎన్నో ప్రాంతాల్లో దేవుని శువార్త లేదు అలాంటి ప్రాంతాల్లో మనం పోయి సువార్త ప్రకటించకపోయి వాళ్ళ దగ్గరికి పోయి దేవుని వాక్యం చెప్తే వాళ్ళ జీవితంలో ప్రభు తట్టు ఆయన వారి తట్టు వారికి వెలుగు కలిగిన ఏ రీతిగా ఆయన తట్టు తిరుగుతాడు నువ్వు పోయి ఆయన వాక్యం మనం ప్రకటిస్తే ఎందుకంటే నీలోన్న వెలుగు ఆయనలో ఆయన వెలుగు నీలో ఉంది కాబట్టి నువ్వు పోయి ప్రకటిస్తే వాళ్ళకు వెలుగు కలుగుతుందంట ఎంతో భయంకరమైన కాలంలో మనం ఉంటున్నాం అని రేస్ ప్రభు చెప్పిండాయన ఆయన రాకడ దినాల్లో మనం ఉంటున్నాం చాలా దగ్గర ఉంది దేవుని రాకట విశ్వాసంలో మనం ఎదగాల ఆత్మీయ జీవితంలో మనం సంపూర్ణంగా మనం ఎదగాల చూడండి ఎందుకంటే ఎందుకు మనం అరీతి ఉన్నప్పుడు ఇప్పుడు మన శ్రమల కాలం దుర్దినాల్లో మనం ఉంటున్నాం కాబట్టి పేతురు రాసిన మొదటి పత్రిక నాలుగో దేవం ఏడవచనలో అన్నిటి అంతమూ సమీపమైంది ప్రార్థన మెలకుగా మీరు అనేకులకు ప్రార్థించాలా మీరు స్వస్థ బుద్ధి గలవారు ప్రార్థించండి అని పేతులు జ్ఞాపకం చేస్తుండ్రు కాబట్టి ఈ యుగం ముగించే టైంలో మనం ఉంటున్నాం అన్ని కొలాబ్స్ అయిపోతాయి అన్నీ అంతమైపోతాయి అన్నీ అన్నీ పెకిలింపబడతాయి ఆకాశంలో దురాత్మ సమూహంగా పెకిలింపబడుతుంది ఆయన వచ్చే టైం ఎంత బహు భయంకరంగా ఉంటుంది బహు సమీపంగా ఉంది అది ఎవడో తాళగలడు కాబట్టి అలాంటి టైంలో మనం ఉంటున్నప్పుడు మనం ఇంకా ప్రార్థన చేసుకుంటా ఉన్నప్పుడు సువార్త ప్రకటించకపోతే వాళ్ళు అంతా కాబట్టి మనం తీర్మానించుకున్నప్పుడు దేవుడు మనం ఖచ్చితంగా నడిపిస్తారు చూడండి అందుకే యశాయ గ్రంథం నలభై ఎనిమిదో అధ్యాయంలో కాబట్టి మనం అనుకుంటూ ఒక దశలో ప్రవ్వ నేను ఎక్కడ బాలో ప్రవ్వ నేను ఏ రీతిగా బాలో ప్రవ్వా అన్నప్పుడు అన్నప్పుడు గ్రంథంలో మనం ఒక వాక్యం చూస్తాం అక్కడ ఎందుకంటే దేవుడును నీ ఆసక్తి నీ తీర్మానించుకుంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను నడిపిస్తాడు ఏ రీతిగా ఉన్నప్పుడు చూడండి యశాయ గ్రంథం నలభై అధ్యాయంలో పదిహేడో వచ్చిన నీ విమోచకుడును ఇస్రాయల్ పరిశుద్ధ దేవుని యహోవ ఇలాగూ నీకు ప్రయోజనం కలుగునట్లు నీ దేవుడని యుహోనగు నేనే నీకు ఉపదేశం చేయదును కాబట్టి మనం ఏం చెప్పాలా ప్రవ్వా నేను ఏం చెప్పి ప్రకటించాలా ప్రవ్వా అని మన అనడానికి వీలేదు ఎందుకంటే నీకు ప్రయోజనం కలగాలంటే నీకు ప్రయోజనం కలిగితే సరిపోతుందా చూడండి ఫస్ట్ నీకు ప్రయోజనం కలగాల కాబట్టి నీకు ప్రయోజనం కలిగినట్లు నీకు ప్రయోజనం ఎందుకంటే నువ్వు సువార్త ప్రకటించి దేవుని సరి నడిపిస్తే నీకు ప్రయోజనం నీకు మేలు నీకు ఎంతో ధన్యత కాబట్టి మనం ఏం చెప్పాలా ప్రవ్వా అన్నప్పుడు మనం ఎప్పుడు కూడా మనం ప్రభు ఆత్మ మనలో ఉంది ఏసు ప్రభుత్వ ఆత్మ మన హృదయంలో ఉంది కాబట్టి మనం భయపడడానికి వీలేదు పరిశుధాత్మ అభిషేకం మనం పొందుకొని ప్రభు కొరకు మనం ఈ లోకంలో జీవించాలా ప్రభు నేను ఏ రీతిగా ప్రకటించాలి ఏ రీతిగా నేను ముందుకెళ్లాలి నువ్వు నాకు మార్గం చూపించు ప్రభు అంటే ఖచ్చితంగా మన ప్రభు చూపిస్తాడు ఏ ప్రాంతానికి వెళ్ళాలా ప్రభావ్వా ఎక్కడికి వెళ్ళాలా ప్రభు అని మన ప్రార్థనలో కనిపెట్టుకుంటే ఖచ్చితంగా మనకు దేవుడు బయలుపరుస్తాడు చూడండి నీకు నీ విమోచకుడు ఇజ్రాయల్ పరిశుద్ధ దేవుడిని యుహోవ ఎలాగూ చదవిచ్చాడు నీకు మేలు కలుగునట్లు నీకు మేలు కలుగునట్టు నీకు ప్రయోజనం కలుగునట్లు నీ దేవుడైన యువనకు నేనే నీకు ఉపదేశం చేయదును ఉపదేశము కాబట్టి ఆయననే మనం చేసేవాడు కాబట్టి నీవు నడవలసిన త్రోవలో నిన్ను నడిపించును నడిపించదును కాబట్టి నువ్వు ఎక్కడ నడవాలా నువ్వు తీర్మానించుకో నడిపిస్తాడు దేవుడు పేతుడు నడిపించున్నా లేదా పేతుడు చెప్తాను పేతుడు నువ్వు యవనా దశలో ఉన్నప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు కానీ ఒక ఒక టైంలో ఏరొక నిన్ను మోసుకొని పోతాడు అంటే ఆయన ఎట్టి మరణం పొందుతాడు దేవుని ఎట్లా మయం పరుస్తాడు ఆయన సేవ ఎట్లా ముగిస్తాడు పేదతో చెప్పింది అక్కడ రహన్స ఇరవై అధ్యాయం చివరికి వచ్చేవరికి కాబట్టి మనం మన కాలం కూడా ఎక్కడ ముగిస్తుందో మనకు తెలియదు కానీ మనం రెడీగా ఉండాలా ఆయన నేను నడిపిస్తాడు నువ్వు తీర్మానించుకుంటే ఎందుకంటే ఆయనే ఉపదేశం మనకు చేస్తాడు ఆయనే మనకు సహాయకులుగా ఉంటాడు ఆయన ఆయనే మనం నడిపిస్తాడు మన త్రోవల్లో ఆయన త్రోవల్లో నీవు నా ఆజ్ఞను ఆలకింపవాలని నింతో ఎంతో కోరుచున్నాను ఆయన ఎంతగానో ఆశపడుతున్నాడు అది నెరవేర్చాలని ఆయన ఆజ్ఞను ఆయన వాక్యాన్ని స్థిరపరచాలని నేను నీతో ఆయన వాక్యాన్ని స్థిరపరచాలని ఆయన ఎంతగానో ఆశిస్తున్నాడు ఎంతగానో ప్రేమిస్తున్నాడు మన కోసం ఆయన కాబట్టి మనం ఆయన ఆయన హస్తాల్లోకి మనం రావాలా ఆయనకు మనం మన జీవితాలు సమర్పించుకొని తీర్మానించుకొని మనం ముందు ముందుకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ప్రభు మనల్ని నడిపిస్తాడు చూడండి ఆ రీతిగా మనం వెళ్ళాలా అనే విషయము చెప్తుండక్కడ చూడండి ఇరవై వచ్చిన వచ్చినప్పుడు చూడండి ఆ రీతి మనం చేస్తే ఏం జరుగుతున్నప్పుడు ఆలోకించిన ఎడల నీ నీ క్షేమము నది వలన నీ నీతి సముద్ర తరంగం ఉండును నీ సంతానము ఇసుక రేణువ వలె నీ గర్వ దాని రేణువుల వల్ల విస్తరించను వారి నామము నా సంధి నుండి మరవబడదు ఇదంతా గొప్ప కాబట్టి నీ సేవలో ఎంతో సముద్ర తరంగం వల్ల ఇసుక రేణువలంత విస్తారంగా రక్షణలోకి ఆయన ఆగ్ని పాటించి నువ్వు ముందుకెళ్తే ఎంతో మంది లక్షల మంది రావచ్చు నీ సేవా జీవితంలో కాబట్టి ఆ రీతికి మనం తీర్మానించుకోమని పోయినప్పుడు ప్రభువు మన నడిపిస్తారు కదా మనం భయపడడానికి వీల్లేదు ఈశూల కాలంలో వాళ్ళు భయపడిందిరా భయపడలేదు వాళ్ళు అంతా కూర్చొని ప్రార్థన చేసిండ్రు ప్రభావ నీ నీ బిడలి చేతను అద్భుతాలు చేయి చేయడానికి నీ చేయి సాచి ఉండగా వీళ్ళు ఆటంకపరుస్తున్నప్పుడు వాళ్ళు ఎంతగానో కన్నీరుతో ప్రార్థన చేస్తుంటే ఆ ఇళ్ళంతా కంపించింది పశురాత్మ అభిషేకం కుమ్మరింపడితే అక్కడి నుంచి వాళ్ళు బహు విశేషంగా దేవుడి వాక్యను ప్రకటించారు మరి వాళ్ళు భయపడలే కానీ యహోను సార్త మార్కు శివార్తలు ఉంటది శిష్యులు ఎక్కడికెళ్తే వెళ్తారో ఎక్కడైతే ప్రార్థన చేస్తారో అక్కడ ప్రతిరోజు అంట ఆయన వాక్యాన్ని స్థిరపరిచేవాళ్ళు అంటే బయలుపరిచంట ఆయన చూడండి ఆ రీతిగా మనకు బయలుపరిచే దేవుడు మన ప్రభు కాబట్టి బబులోను నుండి బయలువెళ్ళుడి ఇది బబులోను మనంత నుండి బబులో ఉంటున్నాం మనం కల్దీల దేశంలో పారిపోవుడి చూడండి యహోవాత సేవకుడైన యాకోబుని విమోచించిన సంగతి ఉత్సాహధ్వనితో తెలియజేయడు బూది గ్రంథం అది వినబడినట్టు దాని ప్రకటించుడి మనం ప్రకటించాలా మనం ప్రకటించాలంట బూది గ్రంథంలోకి మన సాక్షులు ఉంటున్నాడు కాబట్టి బబులో నుంచి మీరు బయటికి రండి ఇప్పుడైనా మీ జీతాలు మార్చుకోండి ప్రభుత్వం మీరు నడవండి అని మనం ప్రకటించాలంట అనేకులకి దేవుని వాక్యాన్ని మనం ప్రకటించాలా ఆయన రాక టైంలో మనం ఉంటున్నాం కాబట్టి బహు విశేషమైన శ్రమల కాలంలో మనం ఉంటున్నాం కాబట్టి మనం ప్రతిక్షణం మనం జాగ్రత్తగా మనం జీవించాలా అనే విషయం ప్రభు మన మాట్లాడుతున్నాడు హలలుయా చూడండి కాబట్టి ఎందుకు ఏరితనప్పుడు అది ఇద్ద యుద్ధ కాలంలో ఉండి మనం ఉంటున్నాం ఇర్మయా గంధంలో మనం చూస్తాం కదా ఎంత భయంకరమైన కాలంలో మనం ఉంటున్నాము ఇర్మయా గంధం యాభై రెండో యాభై అధ్యాయంలో వాకింగ్ ఇచ్చేస్తారు ఇరవై రెండో వచ్చిన ఆలకించుడి దేశంలో యుద్ధ వినబడుచున్నది అధిక నాశన ధ్వని వినబడుచున్నది చూ దేశంలో యుద్ధ ధ్వని వినబడుచున్నది అంత భయంకరమైన కాలంలో మనం ఉంటున్నాం యుద్ధం కదా ఇది అంత యుద్ధం అంత భయంకరంగా ఉంటాయి ఎస్క చెప్పిండు ఆయన మట్టేస్త ఇరవై నాలుగు ఇవన్నీ జరుగుతాయండి అంత భయంకరమైన అధిక నాశన ధ్వని అంత నాశనానికే ఇది ఊనుకొనుంది నాశనం ఇది అంతకంతకు చెడిపోతుంది నోవా కాలంలో ఎట్లా ఉందో మనుషులకు మన రాక అట్లనే ఉందంటారు కానీ అంత వెదా అంత బాగుంది లాక్డౌన్ ఓపెన్ అయిపోయింది అని తెలుసుకుంటాం అన్ని ఉద్యోగాలు చేసుకోవడం అన్ని బాగుంటారు కానీ ఇది అంతకంతకు చెడిపోతుందని ఎవరు కూడా గ్రహిస్తలేరు కాబట్టి దేవుడు మనకు చూపిస్తున్నాడు తన ఆత్మ ద్వారా అవి మనకు దేవుడు బయలుపరుస్తాడు కాబట్టి ఈ సృష్టి అది మూలుగుతుంది ప్రసవ వేదన పడుతుంది ఈ దాస్తం కు ఈ దాస్తం నుంచి నన్ను ఎవరు వినిపిస్తారు అని ఆ సృష్టి ఈ లోకం అంతా మూలుగుతుంది దేవుని ప్రజలు దేవుని బిడలు వాళ్ళ ఆత్మలు కానీ వాళ్ళు ఆత్మ ఘోషిస్తున్న వాళ్ళ శరీరం సంతోషిస్తుంది సుఖానుభవంతో జీవిస్తుంది కాబట్టి ఆత్మను ఘోషిస్తుంది నువ్వు ఆత్మను వివేచిస్తున్నప్పుడు వాళ్ళ హృదయ పరిస్థితి ఏదైతే ఉన్నప్పుడు నువ్వు గ్రహించినప్పుడు నీకు ఆ భారం గలుగుతుంది దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులు ఆశపడుతున్న తేలి చూస్తుందంటే ఎవరు మమ్మల్ని విడిపించగలడు కాబట్టి దేవుడు నీ ద్వారా మన ద్వారా ఆయన విడిపిస్తాడు కాబట్టి మనం సిద్ధపడలా ఆయనే మనకు ఉపదేశం ఆయనే నడిపించేవాడు సమస్త సృష్టి మీద మనకు అధికారం దేవుడిచ్చాడు కానీ అవగాచ్చినారు పోగొట్టుకున్నారు తిరిగి దేవుడు మనకి ఇచ్చాడు ఇప్పుడు మనం పోగొట్టుకు వాడికి వెళ్ళి వాడు సెలలో నుంచి ఉన్న మన సహోదరులు మనం మనం తీసుకుని బయటకు రావాలా అలా కాబట్టి అలాంటి కృపలో మనం దేవుడిని నడిపించాలా ఎందుకంటే ఆయన రాక టైంలో మనం ఉంటున్నాం కదా కాబట్టి మన దేని విషయంలో మనం భయపడొద్దు అంట కానీ ప్రతి ప్రభు సందులో మనం నిలబెట్టాలా ఒకనొక దినం ప్రభు ప్రతి దశలో మనం ప్రభు కొరకు వాళ్ళని మనం ఉండాలి అందుకే కొలసి పత్రిక మొదటి అధ్యాయంలో ఇరవై ఎనిమిదవ మనం చూసినప్పుడు ప్రతి మనుషుని క్రీస్తు నందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవాలని పౌలు చెప్తున్నాడు కొలసీ సంఘానికి ప్రతి మనుషుని మనం ఏం చేయాలంట సంపూర్ణంగా చేయాలంట కాబట్టి ఏ రీతికి మనం మనం చేయగలమా సంపూర్ణంగా దేవుని వాక్యం చేయగలదు నువ్వు దేవుని వాక్యం ప్రకటిస్తే ప్రభు గురించి నువ్వు ప్రకటిస్తే వాళ్ళు సంపూర్ణంగా వాళ్ళ జీవితాలు మార్చుకోగలరు కేవలం దేవుని వాక్యమే ఆ రీతికి తయారు చేయగలదు ఆయన ఎదుట నువ్వు నిలబెట్టాలంట ప్రభా ఈ పంట నేను తీసుకొని ఇచ్చిన నువ్వు కన్నీడితో విత్తనం పంట ఒక దశలో అది పంట వచ్చినప్పుడు నువ్వు పనులు మోసుకొని వస్తావు ఒక విత్తనం వేస్తే వడ్ల గింజ వరిపై మనం చూస్తాం కదా ఒక విత్తనం వేస్తే దాంట్లో కనీసం నాలుగైదు వెన్నులు వస్తాయి ఒకే విత్తనం నుంచి వేసింది ఒకటే విత్తనం కాదు కానీ ఒకటే విత్తనం రావాలా కానీ ఎన్నోస్తే నాలుగైదు వెన్నులు వస్తే అన్న నుంచి ఎన్నో విత్తనాలు వస్తూ కాబట్టి మనం మనం ఎప్పుడు కూడా మనం నిరుత్సాహపడద్దు మనం ముందుకు అడిగేయాల ముందుకు అడిగేసి నడిస్తే ప్రభు నిన్ను ఆ రీతిగా విస్తారంగా ప్రజల్ని దేవుడిని దగ్గర నడిపిస్తాడు వాళ్ళ దగ్గర దేవుడిని నడిపిస్తాడు అందరూ విస్కరిన వాళ్ళు తిరిగి ఆయన సంధిని తీసుకొని రావాలా దినం ప్రతి మనుషుని క్రీస్తులందరూ సంపూర్ణగా చేసి ఆయన ఎదుటితో నిలబెట్టవాలని సమస్త విధమైన జ్ఞానంతో చూడండి సమస్త విధమైన జ్ఞానం మన ప్రవే అన్ని వీటిల్లో అన్ని విషయంలో మనకు జ్ఞానం అన్ని విషయంలో ఆత్మీయ జీవితమే కాదు సాంఘిక జీవితం సామాన్య జీవితం మన జీవన విధానంలో ప్రతి దాంట్లో దేవుడు మనకు జ్ఞానం ఏ రీతికైనా ప్రభుత్వం వాళ్ళు నడిపించాలా కాబట్టి సమస్తమైన జ్ఞానంతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పచ్చు కాబట్టి దేవుని వాక్యమే బుద్ధి అలా లూయా కాబట్టి బుద్ధి చెప్పటం బుద్ధి నేర్చుకోవడం అంటే కేవలం మనకు వాక్యం ఇస్తేనే మనకు బుద్ధి కలిగింది కదా మన కనువులో ఇప్పబడ్డాయి ఆయన వాక్యం విన్నప్పుడు మన జీతాలు మారిపోయినాయి మన బుద్ధి తెచ్చుకున్న మన ప్రభు వాక్యం ఎందుకంటే బుద్ధి జ్ఞానం సాధ సంపదలు ఏ స్ప్రభులో ఉన్నాయి సమస్త వాంఛితలు ఉన్నాయి కాబట్టి అది అది మనుషులకు మనం ఇవ్వాలంట ప్రతి మనుషునికి బోధించుచు ప్రతి ఒక్కరికి మనం బోధిస్తూ ఆ ప్రకటిస్తున్నాము కాబట్టి మన ప్రకటించాల మన ప్రభుని అందు నిమిత్తము నాలో బలముగా కార్యశుద్ధి కలగజేయు ఆయన ఆయన క్రియాశక్తిని బట్టి నేను నేను పోరాడుచు ప్రయాస మన ప్రయాసం ఆ రీతిగా ఉండాల ఈ చివరి కాలంలో చూడండి ఆయనలో కీ క్రియాశక్తి అంట నాలో బలముగా చూడండి ఆయన బలవంతుడు ఏసు ప్రభు అంటూ మనం ప్రార్థన చేస్తున్నాం కదా నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడు గొప్పవాడు కాబట్టి ఏసు ప్రభు మనలో ఉన్నాడు ఆయనే బలవంతుడు సర్వశక్తి సంపూర్ణుడు అయిన అలలుయ్యా కాబట్టి మనలో కార్యసిద్ధి కలిగి నీలో అది జరగాల ఆ క్రియ నిలో జరగాల అంటే ను తీర్మానించుకుంటే నీలో కార్య సిద్ధి దేవుడు ఆ కార్యని నీ ద్వారా దేవుడు జరిగిస్తాడు ఆ క్రియాశక్తిని బట్టి నువ్వేం చేస్తాడు పోరాడతావు ప్రయాస పోరాడి వదిలేసేది కాదు పోరాడి మళ్ళీ ప్రయాస ఉండాల పోరాటం ఉన్నప్పుడు పడిపోతుంటారు లేస్తూ ఉంటే యుద్ధాల్లో గాయాలైతుంటే పోరాడి ప్రయాస పడి ముందుకెళ్ళినప్పుడు నువ్వు ఒకానొక దినం ప్రభు సందులో నిలిచినప్పుడు బల నమ్మకమైన మంచి దాసు ఈ కొంచెంలో నువ్వు నమ్మకం కాబట్టి నీకు అధికమైన వాటి మీద నీకు అధికారం కాబట్టి ఆ ఉపమానంలో ఎన్నో ఆత్మీయ సత్యం మనం చూస్తాం కాబట్టి అలాంటి కాలంలో మనం ఉంటున్నాం ఆయన రాకడబో తొరగొంది కాబట్టి పూర్వకాలంలో ఏం జరిగినాయి మన పితల కాలం ఏం జరిగిన వాళ్ళు ఎట్లా జీవించినారు ఆ రీతి మనం జీవించకుండా ఈ ఈ చివరి కాలంలో ఉన్న యుక్త కాలం ఆ సువార్త దేవుని ఆజ్ఞ ప్రకారం మనకు బయలుపరచబడింది ఈ సత్యం కాబట్టి ఈ సత్యాన్ని పట్టుకునే మనుషులకు మనం ప్రకటించి అనేకులను మతపరమైన వాళ్ళ నుంచి వాళ్ళు బయటకు రావాలా ఆచారాబాద్ నుంచి వాళ్ళు బయటకు రావాలంటే మనం ఆయన వాక్యను ప్రకటించి ప్రభుత్వంతో మన అందరిని నడిపించాలా అలాంటి కృపదేవుడు మనకు అందరికి అనుగ్రహించాలా దేవుడికి చిన్న వాక్యం దొరక ఆమె పరిశుద్ధరకు దేవ మా ప్రియ పరులోకపు తండ్రిని ఘనమైన నామానికి స్థుతులు స్తోతలర్పించుకున్న ప్రవ్వా నా దేవ నా ప్రవ్వా ఎన్నో విషయాల ప్రభావ మీరు మాతో మాట్లాడినారు ప్రభావ ఎన్నో విషయాల ప్రవా మాకు మీరు బయలుపరిచినారు నా తండ్రి దాచబడిన ధనం ఓ ప్రభా దాచబడిన మర్మాలని ప్రభావ మీరు మాకు బయలుపరిచి మమ్మల్ని ఎంతగానో బలపరిచిన నీకు అన్నాను ప్రభావ ఈ చివరి కాలం మేం ప్రవా అనేకులు మేము సిద్ధపరిచేవారు ఉండాలా తండ్రి మేము మేము సిద్ధపడాలా మేము అనేకులు మీరు సిద్ధపరచాలా ప్రభావ మా సేవ జీవితంలో ప్రభా ఓ ప్రభావ ఇసు ప్రభా తి మేము ఓ ప్రభా మీ కార్యశుద్ధి కలుగు చేసే దేవుడు అయినాడు ప్రభా మేము నలవచ్చిన మార్గంలో నడిపించాడు ప్రభావ మీరు ఆకలి బాగు తొరుగుంది ప్రభా నైనా మేము సిద్ధపడాలా అనేకులు మేము సిద్ధపరచాలా నేడు అనే శబ్దం మీరునగానే మీరు తీర్మానించుకోమన్నారు ప్రభా వారి వల్ల మీరు అవిరేత చూపించే అవిధేతలో పడుకున్న ప్రభావ ప్రతి దశలో మీకు విధేయత చూపిస్తాం ఆయన మీ నీతిని సత్యాన్ని ప్రకటించే వారి లాగా ఉండాలా ఓ ప్రభావ నిరీక్షణతో కూడిన ఈ పోరాటంలో మేము ముందుకు సాగిపోలా ప్రభా దేనిసలు మేము భయపడుకున్నా ప్రభావ మీరు మాకు సహాయకులకు నడిపించు అని ప్రార్థిస్తాం ప్రభా శత్రు బలం అంతటి మీద మీరు మాకు అధికారం ఇచ్చినారు ప్రభా ఓ ప్రభావ ఆ అధికార వాడుతుండగా ప్రభావ విశేషమైన అద్భుతాలు జరిగించి రోగాల నుంచి కష్టాల నుంచి మనుషులకు ప్రభావ విడుదల పొంది ప్రభు నేను మయంపరచాలా ప్రతి పాపం విడిచిపెట్టి మీ సంధికి రావాలా మీ వెలుగులోకి రావాలా ప్రభావ అలాంటి సేవా జీతం అనేక చోట్ల అనేక ప్రాంతాల్లో వెళ్లి మీ స్వార్థ మేము ప్రకటించాలా నా తండ్రి ప్రభావ మీరు నశించిపోనేదాన్ని వికరించడానికి లోకానికి వచ్చినారు కాబట్టి ప్రభా ఏసీ ప్రభావ మమ్మల్ని అందరూ నశించిపోతున్నారు మమ్మల్ని రక్షించుకున్నారు ప్రభా పనిని మీరు మాకు అప్పజెత్తారు ప్రభావ మీరు సర్వలోకానికి సృష్టిని ప్రకటించమన్నారు శువార్తని శిష్యులు చేయమన్నారు ప్రభా ఆ పని మేము చేస్తుండగా ప్రభావ మీరు మాకు సహాయ కలిగి ఉండి ఏ రీతిగా నడుచుకోవాలో ప్రభావ మీరే మాకు నడిపించి మార్గం సరళం చేయండి మేము కనిపెట్టుకోవాలి ప్రార్థనలో ప్రభావ మీరు ఎక్కడ నడిపిస్తున్న అక్కడికి వెళ్ళలో అలాంటి సేవా జీవితంలో మిమ్మల్ని నడిపించి మీరు ఆఖరికి మళ్ళీ అందరి సిద్ధపరచుకోవాలని ప్రారంభిస్తాం వైరస్ బాధ్యతలు అందరినీ ప్రభావ మీరు స్వస్థపచ్చని ప్రభావ ఆయన వ్యాక్సిన్ బాధించి మీరు ప్రతి ఒక్కరి బిడ మీరు కాపాడండి గొప్ప జనాన్ని ఆ వ్యాక్సిన్ ఏ సేకరిస్త నోట కాక ప్రతి చీకర శక్తులు మీరు కాల్చేయడం ప్రభావ దేవ మీరే గొప్ప కార్యం జరిగించండి ప్రతి ఒక్కరు ప్రభావాల మీద ఆధారపడాలా మీరే స్వస్థపచ్చే దేవుడు ప్రభావం మీ మీద ఆధారపడి జీవించాలా ప్రభావ నా దేవ నా ఆల్రెడీ విశ్వాసం క్రైస్తవ సంఘాన్ని ప్రతి బిడ మీరు నడిపించమని ప్రార్థిస్తాం విశ్వాసాన్ని అంచలంచాల ఓ ప్రభావండి ఓ ప్రభా నిరీక్షణంతో కూడిన పోరాటం మేము పోరాలో ప్రభావ అయినా ఈస్ట్ ప్రభావ చివరి టైంలో మేము ఉంటుండగా ప్రభావ మా పిలుపు మా ఎయిర్పోర్ట్ మీరు నిశ్చయం చెట్టు మరీ జాగ్రత్త పడి జీవించాలా ప్రతి దశలో మేము అంగీకారంగా మేము జీవించాలి నేను మహిమపర్చలాగిన నేను సంతోష పెట్టి బిడలుగా మేము ఉండాలా అలాంటి బిడలుగా తయారు చేయండి ప్రభావ ఓ ప్రభావ తండ్రి నీకు అన్నాలి సై ఆ ప్రతి బ్రదర్స్ వాళ్ళ దీవించండి నూతనంగా మీరు అభిషేకించి మీ కొరకు గొప్ప సాక్షి నిలబెట్టుకోమని ప్రార్థిస్తామేనా మీరు అక్కడ తొలగింది ప్రభావ అయినా ప్రతి బిడ్డల ప్రభావ సిద్ధపడి అనేకలు సిద్ధపడి కుటుంబాలుగా తయారు చేయండి కుటుంబాల చుట్టూ కని చేయడం ప్రభుత్వ దుష్టుడు ప్రభావ కుటుంబాల మీద పడుతున్న ప్రతి కుటుంబంలో పనిచేస్తున్న సైతాన దురాత్మ ప్రతి చీకర శక్తులరా దుష్ట శక్తులరా కుటుంబాన్ని విడిచిపెట్టిపోయి సైతాన ఏసు క్రీస్తునం దీనికి ఆర్పిస్తా ఏ బిడ్డను ముట్టడానికి వీలేదు ప్రభాపతి ఆయన విశ్వాసం నడిపించి ఈ శ్రమలో ఎవరు కూడా పడిపోకుండా ప్రభావ స్థిరంగా నిలిచి ప్రభావ ని మహిమపచ్చు లాగనా ఇని ఘనపచ్చలాగనా మీ నీతి సత్యం ప్రకటించలాగ్ లేవనైతే బలపచ్చి ప్రతి మీ కొరకు మమ్మల్ని పెట్టుకోమని మీరు ఆ కొరికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచుకోమని పరిశుద్ధ నామూన ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రార్థించాల్ సార్ ఇప్పుడు మా వాటి మరొక తీసుకుని ధ్యానం బుద్ధి ఉంది ధ్యానం వాట్యం ఎదు సరి స్వార్థ చెప్పాలని సుప్రభావించింది మనం తొలగించి గడిపించి నా దీవానికి శోధన చేశాం నా దీవ గిపోతుంది ఆత్మ తెలివి సడిపించండి వైరస్ బాధ్యత స్వచ్ఛపరిచి వాళ్ళు ఆత్మ తెలియాలి వాళ్ళు రక్షణ పొందాలా వాళ్ళ బిడ్డలు స్వార్థ పోవాలని సుప్రభాన్ని పది పది బిడ్డలు చేసుకోండి నడిపించండి పక్షిధరెక్క దేవా దేవాయసు ప్రభా వాక్యం చేత మాట్లాడిన గొప్ప దేవా నీకు వందలాగండి దేవ యేస మరి పౌలుక ప్రభా ఏ విధంగా అయితే ఇచ్చావు ప్రభా అదే రీతిగా మేము కూడా అనుభవం పొందుకునే ప్రభా నీ యొక్క సువార్త ప్రకటించాలా దేవా ప్రభా మరి మేము మారాల ద్వారా ప్రభా అనేకులు కూడా మారేలాగా ప్రభా మరి మీరు మాకు సహాయం దాయి చేయం నీకే వంద్రీ కృతజ్ఞతలు స్తో ప్రభావ దేవ ఏసు ప్రభావ ప్రతి ఒక్క బిడ్డ మారు మర్చిపోతే రక్షణ రావాల ప్రభా దేవాలో ఉన్న ప్రతి బలహీనతని ప్రభా ఈ కొట్టివేసిన ప్రభావేసే బలపరచండి స్థిరపరిచిన ప్రభా ఏసు ప్రభావ మరి మాకు జ్ఞానం దయచేని ప్రభా సముయోచితమైన జ్ఞానం ఇస్తానన్న దేవుడు ప్రభా ఏసు ప్రభావ మరి మాకు ఇవ్వండి ప్రభా యొక్క జ్ఞానంలో ప్రభావం బదిల ప్రభావ ఈశియానికి బంధరాలు కృతజ్ఞతలు స్తోత ప్రభావం దేవా ప్రభావం ఏది అడుగుతాదిస్తే దేవుడు ప్రభావ ఏసు ప్రభావ మరి ప్రకటించడానికి ప్రభావం మాకు జ్ఞానము ప్రభావం ఏసు ప్రభావం మరియు ఈ యొక్క జ్ఞాన ప్రభాక గుప్పెట్లో ఉండే ప్రభావం మరి మాకు అనుగ్రహించండి ప్రభావ ఏశియాని స్వతం నీకే ప్రభావ దేవ యేసు ప్రభావం ఈ యొక్క తెగుల విషయంలో ప్రభావ విషయంలో ప్రార్థిస్తున్న ప్రభావం ఏసుకృష్ణనాభ వ్యాక్సిన్ ప్రభా మీరు మార్చివేయండి అది ఓటర్గా మారాలా ప్రభా ఈ గొప్పకారం జరిగించండి దేవ యేసు ప్రమా తెలియని ప్రజలంతా కూడా ప్రభా నశించిపోతున్న ప్రభా యేసుప్రభ వారి పెద్ద కరీకరించిన ప్రభా దూపించిన ప్రభా యేసుప్రభ ఎంత మందికి అయితే ప్రభా యొక్క తెగలు వచ్చి బాధపడుతున్న ప్రభావ వారిని అందరినీ కూడా ప్రభా యేసుకృష్ణనామ చేసిన తప్పులను క్షమించండి ప్రభావే రావాలా ఏసుప్రభా ఎంత మంది అయితే పడిపోయారు ప్రభా తిగివని తీ సన్నే నడిపించాను ప్రభా యేసుప్రభ ప్రతి ఒక్క బిడ్డను అభిషేకించిన సేవలో వాడు కొనుమా దేవా ప్రతి ఒక్క దాంట్లో నీ ఒక సాయం మాకు కావాల మరి మీద మాకు అనుగ్రహిస్తారని ఏసుకృతి అడిగి వేరు కూర్చున్నాం తండ్రి పరిశుద్ధి అయితే మీకు వదనాలు అయినా సర్వోన్నత సాయం పరిశుద్ధి లక్షల జీవితం నుంచి బయటకు తీసుకుంటాం ప్రతిరోజు మళ్ళీ మీ సార్ సమయం గడుపుకోవాలని మీతో సమయం గడపాలని స్వరం వినాల మిమ్మల్ని పని కాలంలో మేమంటే ముగించే కానీ పడుతుంది కదా ఎట్లా జీవించాలి ఏంటి నడిపించాలని మీరే మాకు జ్ఞానం అనుగ్రహించినట్టు అక్కడ మిమ్మల్ని స్వస్థపరచండి ప్రభావం చేయాలి చేయండి స్వస్థపరచండికి స్వస్థపరచులకు మీకు వదరాలు పర్వాలేదు సతపరచులకు మీకు ఎంత వదరాలు పడవ ప్రతి చోట మమ్మల్ని అందరినీ పెట్టుకోమని మీరు మాతో మాట్లాడినారు ప్రభా మీకు ఎంతో లెక్కలేనని వందనాలు ఇస్తే ప్రభా అన్ని మీరు కటిఫలింపు దేయండి ప్రభా వీని వదిలిచిపోవడానికి వీల్లేదు ప్రభా ఏసే దాన్ని పాటించి ముందుకు నడవాలా ప్రభా దానికి మీ యొక్క పశుధాత్మశక్తి బలం చేత ప్రభావం నిందింపండి అభిషేకించండి బలంగా వాడుకోండి ప్రభా ఇ సర్వోన్నత దేవ కృప మీకు వందన ప్రభా మీరాకరాటి సమీపంలో మేము సిద్ధపరచాలా మేము సిద్ధపడి ఉండాలా ప్రభా పరిశుద్ధపరచండి మమ్మల్ని రోజు రోజుకి ఇంకా పశుతంగా తయారు కావాలా ప్రభా మేమో మేము ప్రవేశించాలి మీరు సహాయం లేచా ప్రభు మీకు అందన ప్రభా గొప్ప ఆత్మకరమే జరిగించి మరియు మమ్మల్ని ప్రాధాన్యత మన ప్రొఫైన్ యేసుక్రీస్తు కృప సమాధానం నడిపింపు మనకందరికీ వైరస్ బాధితులకి లోల ప్రతి బిడ్డలకి సదాకాలం చూడైన దాకా